సంసార సాగర సముద్దరణైక మంత్రం బ్రహ్మాదిదేవ ముని పూజిత సిద్ధమంత్రం దారిద్ర్య దుఃఖ భవరాగ వినాశ మంత్రం వందే మహాభయహరౌ గురుజ మంత్రం అత్యంత అద్భుతమైన గురుగీత దాని విశిష్టతను ఈ ఒక్క శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు జగద్గురువు సత్యసాయి భగవానుని తొంభైవ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురుపౌర్ణమి పర్వదినాన మొదలుకొని ప్రతి గురువారం గురుగీతను స్వామి దివ్య చరణాల చెంత సమర్పిస్తూ శ్రీ చల్లారామఫణిగారు మన శ్రోతలందరికీ గురుగీతలోని శ్లోకాలు తాత్పర్య సహితంగా అందించి సాయితత్వంతో అన్వయించి అందిస్తారు సమర్పించే గురుగీత కార్యక్రమాన్ని వినండి జగన్మాయా దేహే చాజ్ఞాన సంభవే కథ్యతే గురు అనే శబ్దానికి అర్థం ఏమిటో ఈ శ్లోకంలో పరమశివుడు పార్వతికి తెలియజేస్తున్నాడు గూఢ విద్య అంటే అవ్యక్తమై ఎవరికి తెలియనిదై సూక్ష్మ సూక్ష్మరూపంలో ఉండేది పరాప్రకృతి అని చెప్తున్నారు పరమశివులు గూఢ విద్యాయు మాయయే ఈ ప్రపంచం మాయతోటి ఈ జగత్తు మొత్తం ఆవరించి ఉంది దేహమో అజ్ఞానంతో కలుగుతుంది అందుకని ఈ పరాప్రకృతి చే మొత్తం సమస్తం ప్రపంచమంతా నిలిచి ఉంది జగత్ అంటే మిథ్య మాయా అంటే యా మా సామాయా అనేది వ్యుత్పత్తి త్రికాలాల్లోనూ ఏది లేదో అదే మాయ అతాత్విక జ్ఞానంచే ఉన్నట్లు అనిపిస్తుంది అది అంటే తాత్వికమైన జ్ఞానం లేకపోవడం వలన ఈ జగత్ ఉంది మనకు కంటికి కనిపించేదంతా ఉంది అనిపిస్తూ ఉంటుంది అంటే స్వస్వరూప జ్ఞానం తనను తాను తెలుసుకోవడానికి ఎటువంటి అవకాశం లేకపోవడం వలన శరీర ధారణ ప్రాప్తి కలుగుతుంది అంటే ఈ శరీరాన్ని ధరించి నేనే గొప్పవాణ్ణి అనే అహంకారానికి మూలమవుతోంది అంటే దేహ సంభవం అంటే మన పుట్టుక అజ్ఞానంతోనే కలుగుతోంది మనతో పాటు మనం తీసుకొచ్చే ఒక గొప్ప విశేషం విషయం ఏమిటంటే అజ్ఞానం అనమాట అంటే మనతో పాటే ఈ ప్రపంచంలో మన అజ్ఞానం కూడా పుట్టింది ఈ రూపాన్ని విశేష జ్ఞానంతో తెలుసుకోవాలంటే ఈ అజ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని జ్ఞానంగా మార్చుకోవాలంటే మనం జ్ఞానమూర్తులం కావాలంటే దానికి గురువు యొక్క కరుణే ఆధారము గురు కరుణ తప్ప మనకు వేరే దిక్కు ఏ గురువు వలన మనకి అటువంటి జ్ఞానం లభిస్తుందో అతడే సద్గురువు మరి అటువంటి గురు మహత్యం ఏమిట్యా అంటే ద్వంద్వం ద్వంద్వంధో ప్రణమామ్యహం ఏ గురుదేవుని పద కమల ఆ సంస్మరణ స్మరణం చేసుకోవడం వలన శీతోష్ణ సుఖ దుఃఖాలు అన్ని ద్వంద్వాలే సీతం ఉష్ణం సుఖం దుఃఖం ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికం ఇవన్నీ తాపత్రయాలు ఈ తాపత్రయాలు అన్ని నశిస్తున్నాయో అనాదిగా జనన మరణం పునరపి జననం పునరపి మరణం అంటారు శంకరాచారులు ఈ జనన మరణ రూపం మహా దుఃఖాన్ని కలిగించే మహా సంసార సాగరాన్ని ఈ జీవుడికి తరింపజేసే అవకాశం కలుగజేసేది తరింపచేసే అనుగ్రహం ఇచ్చేది గురువు అపార కరుణనిచ్చేది కరుణ కలిగి మనందర్నీ ఆశీర్వదించేది సాక్షాత్తు శివస్వరూపమైన ఆ గురు పరబ్రహ్మ అటువంటి పరబ్రహ్మని నేను స్మరిస్తున్నాను అటువంటి పరబ్రహ్మకు నేను నమస్కరిస్తున్నాను మరి ఆ అంతటి గురుసేవామిటి దేహి బ్రహ్మ భవేకృపా సర్వపాధాత్మ శ్రీ గునా గురునికి శుశ్రూష చెయ్యాలి శుశ్రూష అనేది చాలా గొప్ప మాట ఏ గురువు ఏ స్థితిలో ఉండని గురువు అనే పదానికి గాని గురువు మీరు నా గురువు అని ఎవరితో చెప్పామంటే గురువుకి ఎప్పుడు ఏ క్షణం ఏది అవసరమో ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉండాలి గురుగారికి ఇప్పుడు మనిషి అవసరం వెంటనే పావు సెకండ్ గురుగారికి మనిషి అందించాలి గురువు ఇప్పుడు కూర్చుని జపం చేసుకుంటారు గురువు గారు చేసుకుంటారు ప్రతి క్షణం గురువుకి ఏది అవసరమో గురువు వెనకాలే ఉంటూ గురు సేవ చేసుకోవాలి గురుసేవా తత్పరతలో మునిగిపోవాలి దాన్ని శుశ్రూష అంటారు గురువుకు అవసరమైనవన్నీ కూడా సమయానికి సమకూర్చాలి ఈ సందర్భంలో నాకు స్వామికి చెందిన ఒక సంఘటన కూడా గుర్తొస్తుంది నిరంతరం స్వామి సన్నిధిలో ఈ ఘటనలు జరుగుతూనే ఉంటాయి ఎందరో భక్తులు స్వామిని కలుసుకోవడానికి వస్తూ ఉంటారు కలిసినప్పుడల్లా స్వామి వాళ్ల కష్టాలు తీర్చడానికి ఇంత విభూతి ఇచ్చి వాళ్ల చేతిలో పెడుతుంటారు వాళ్లు ఎంతో భక్తితో ఆ విభూతిని స్వీకరించి స్వామివారికి పదే పదే నమస్కారాలు చేసుకుని వాళ్ల కష్టాలు తీరిపోతాయన్న భావనతో స్వామి దగ్గర భక్తితో సెలవు తీసుకుంటుంటారు ఏ క్షణాన వాళ్లు సెలవు తీసుకుని వెళ్లిపోతారో అన్నట్టుగా హనుమంతుడు మోకాల మీద కూర్చుని ఒక్క వదుటిన రామసేవకు ఏ విధంగానైతే దూకడానికి సిద్దంగా ఉంటాడో అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న స్వామి ఆంతరంగిక సేవకులు జేబు చేతిలో పట్టుకుని స్వామి చేతికి అంటిన విభూతి నా చేతి రుమాలతో తుడుచుకుంటారు అవకాశం నాకు ఈ క్షణం కలగాలి ఈ క్షణం స్వామి నా చేతి రుమాలు తీసుకుని స్వామి తన చేతి నాకు అది మళ్లీ అందించాలి అన్న తపనతో ఒక్క ఉదురును దూకి స్వామికి తన చేతిలో ఉన్న రుమాలు అక్కడ ఉన్న ఆంతరింగ్ సేవకులు అందిస్తారు స్వామి చక్కగా మెల్లగా చేతికి అంటిన విభూతిని తుడుచుకుని అది ఎదురుగుండా ఉన్న సేవకుల మీదకి ఇలా విస్తరిస్తారు వారు దాన్ని ఎంతో అపురూపంగా స్వీకరించి భక్తితో స్వీకరించి తమ దగ్గర ఉంచుకున్న సంఘటనలు ఎన్నో భక్తులందరూ చూసే ఉంటారు ఎన్నో వందల సార్లు వేలాది సార్లు ఇటువంటి సంఘటనలు చూసే ఉంటారు ఈ సందర్భంలో ఇది నాకు గుర్తొచ్చినందుకు గుర్తు చేసినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే పరమశివుడు ఈ శ్లోకంలో గురుసేవాన్ని శుశ్రూష అంటారు అలా స్వామివారి ఆంతరింగిక సేవకులు ఎంతో తపనతో సేవ చేయడానికి స్వామికి చేతిరుమాల అందించడానికి ఎంత తపనతో ఉంటారో గురుసేవా శుశ్రూషలో అలా తపించి పోవాలి అలా పోవాలి కాత్యాయని ఎప్పుడు గురుపాద శుశ్రూషకి నిరంతరం భక్తుడు తప్పించిపోతుండాలి అప్పుడు ఏమవుతుందంటే సకల పాపాలు నశించి మనం మరింత పరిశుద్ధాత్ములు కావడం జరుగుతుంది స్వామి నేను ఎప్పటినుంచో నా చిన్నప్పటి నుంచి చిన్నప్పుడే భర్త పోవడం వలన ఇప్పటికీ వాళ్ల పంచలో వీళ్ల పంచలో ఉండి అంట్లు తోముతూనే ఉన్నాను స్వామి నా జన్మ ఇంతేనా అని అడిగిందట ఒక భక్తురాలు ఒక స్వామి అడిగితే తోముతూ ఉండు అన్నారట అంటే తోమడమే నీ పని నేను నేను తోముతున్నాను అంటే భక్తులని స్వామి ఎప్పుడు ప్రక్షాళన చేయాలి భక్తుల హృదయ ప్రక్షాళన భక్తుల హృదయ నిర్మలత్వానికి ప్రతి క్షణం గురువులు పాటుపడుతూనే ఉంటారు అంటే జీవితాన్ని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకునే కార్యక్రమంలో గురు శుశ్రూష అత్యున్నతమైనది అత్యుత్తమమైనది అందువల్ల ఈ పాదసేవ చేసుకునే గురుదేవులు చేసుకోవడం వల్ల మనకి లభించే ఫలమేమిటంటే ఆ వైరాగ్యాది తత్వ మార్గంలో పడిపోతాం మనం కూడా అట్టి మార్గంలో పడి ఆ మార్గంలో పడి శుశ్రూష చేసుకోవడంలో నిమగ్నమై గురు లక్ష్యాన్ని చేరుకుంటాం గురువు అంటే ఏంటి గురు తప్పకుండా మనం పట్టుకుని ఉండవల్సిన వారే గురువు గురు పట్ల ఎట్టి అనుమానం లేకుండా గురి తప్పకుండా వారి పాదాలే శరణు అని పట్టుకుని ఉండాలి పార్వతి అని చెప్పి శివుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు మరి గురు పాద తీర్థ ప్రభావం ఎటువంటిది సర్వతీర్థ అవగాహస్ సంపా గు పాదోదకం పీత్వా ఇక గురుదేవుల పాద పాదతీర్థం భక్తితో ముందు లోపలికి పుచ్చుకుని తీర్థాన్ని తర్వాత శిరస్సును ధరించాలి ఎందుకని అలాగూ గురుదేవుని పాద తీర్థం లోపలికి సేవించడం వలన మన మనస్సులో ఉన్న కల్మశాలన్నీ కూడా తీరిపోతాయి మన హృదయంలో ఉన్న కల్మశాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి గురు భక్తుడు సకల తీర్థాల్లో స్నానాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందుతాడు అటువంటి పరమ ప్రయోజనం కోసం గురుపాద తీర్థాన్ని స్వీకరించారు శోషణం పాప పంకనం జ్ఞాన తేజస గుర్ణవతార ఆ గురుదేవుల పాద తీర్థం ఏం చేస్తుందంటే మొదట లోపల ప్రవేశించి హృదయంలో పంకం లాంటి సమస్త పాప మాలిన్యాల్ని కడిగి వేస్తుంటాడు పంకం అంటే బురద లోపల మన ఆలోచనల బురద రకరకాల ఆలోచనలు అది చేద్దామా ఇది చేద్దామా మనిషికి ఆలోచన డబ్బులు ఎలా సంపాదించాలి రకరకాల ఐడియాలు వేస్తూ ఉంటాడు అటువంటి ఆలోచనలన్నింటినీ కూడా కడిగి వేసి ప్రక్షాళన అద్భుతమైన తీర్థం గురుదేవుని పాదతీర్థం అంటే అంతఃకరణ శుద్దిని కలిగిస్తుంది గురుదేవుల తీర్థం పాదతీర్థం ఆ తర్వాత ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని కూడా తొలగిస్తుంటారు అంతటి శక్తివంతమైనది గురు ప్రకాశ రూపంలో ఉండే ఆత్మ జ్ఞానాన్ని కూడా అభివృద్ది చేస్తుంది మీరు చాలా మంది మీరు చూస్తూనే ఉంటారు తెలిసిన వాళ్ళు తీర్థ ప్రసాదాల కోసం ముందుకు దూకుతుంటారు ఏ గుడికి వెళ్ళినా కూడా మీరు అంటే తీర్థ ప్రసాదాలకి మన హైందవ సంప్రదాయంలో ఉన్న భావన అటువంటిది అందుకని తీర్థ ప్రసాదాలంటే అవి కేవలం ఒక తీర్థం ఒక ఆహార పదార్థం స్వీకరించడం కాకుండా భక్తితో తీర్థం స్వీకరించాలి భవసాగరాన్ని నుండి జీవుని తరింపజేసేది కూడా ఈ గురుపాద తీర్థమే ఆ ప్రకారంగా గురువల్యుని పాదతీర్థ సంసేవనం వలన నిష్కామ కర్మ యోగాది యోగాల్ చే కలిగే త్రివిధ ప్రయోజనాలు కూడా క్రమంగా మనకు కలుగుతాయి అంటే నిశేషంగా అంటే ఎటువంటి శేషం లేకుండా మల విక్షేప కూడా త్రివిధ దోషాలని కూడా ఈ గురుపాద తీర్థం పోగొడుతుందని భావం మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది అజ్ఞానమూల హన్మ కర్మ నివారకం సిధ్యర్థం గురుమూర్తి పాదతీర్థం తాగడం వలన సేవించడం వలన వైరాగ్యాలు కలిగి సమస్త జన్మ కార్మలకు కారణమైన అజ్ఞానం సమూలంగా నాశనమైపోతుంది ఆ పాదతీర్థం సేవించిన భక్తుడికి ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది సర్వ సర్వదృశ్య విషయములందు విరక్తి జనిస్తుందిట కంటికి కనపడేవి ఏదైతే ఉంటాయో ఏవైతే మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయో ప్రతిక్షణం వాటి మీద అనురక్తి నశించి విరక్తి కలుగుతుంది గురుపాద తీర్థ సేవనం వలన సర్వ విషయ ప్రవృత్తులను నిరోధించడం వలన జ్ఞానం కలిగి సకల జన్మాలకి హేతుభూతమైన కర్మలు నాశనమవుతాయి ఆత్మ ఆత్మజ్ఞాన జ్యోతితే సర్వదృశ్య కర్మలకు అంటే ఏదైతే కంటి కనిపిస్తుందో దానివల్ల మనకి ఇంకో పని చేయాలనిపిస్తుంది ఇంకో పని చేయాలని సీరియల్ గా మనం ఒకే పనిలో నిమగ్నమై ఈ ఇహకర్మల్లో మునిగిపోతాం అటువంటి అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసే పరమ పవిత్రమైన పాదతీర్థం గురు పద తీర్థం గురుపాద తీర్థమే చడని మందు అంటారు అన్నమాచారు అందుకని అంతకు మించిన తీర్థం మరొకటి లేదు అని సాక్షాత్తు పరమశివుడు పార్వతితో చెప్తున్నారు మరి అటువంటి సందర్భంలో గురు భక్తుడు చేయాల్సింది ఏమిటి గురుపాదోదం పానం గురుచిష్ట భోజనం గురుమూర్తే సదా ధ్యానం గుర్నామ సదా జపహ సర్వ విధాలుగా గురుని ఆశ్రయించిన వాడికి గురుపాద తీర్థమే దిక్కు భుక్త అన్న శేషము మీరు గమనిస్తూ ఉంటారు గురువులు ఎన్నో చోట్ల ఏ పరంపరలోని గురువైనా సరే శిష్యులు చుట్టుపక్కల ఎవరున్నారో గురువు గనక ఆ క్షణంలో రొట్టె తింటూ ఉంటే ఒక ముందు ఒక రొట్టె ముక్క తీసి ఎదురుగుండా ఉన్న భక్తులకి పెట్టి తర్వాత తాము తింటారు మీరు గమనించుంటారు ఎందరో గురువులు అలా చేస్తారు అటువంటి భుక్తాన్న శేషం గురు భుక్తాన్న శేషాన్ని గనక తింటే సకల అజ్ఞానాలు పటాపంచలవుతాయి నిరంతరం పవిత్రమైన ఆ గురుమూర్తిని ధ్యానించడమే గురు భక్తుని యొక్క విధి సర్వకాల సర్వావస్థలేందు గురు అనే రెండు అక్షరాలని అష్టోత్తర స్తోత్రాలని స్మరించడమే మన మనం స్వామిని స్మరించుకుంటూ నిత్యం సాయి గాయత్రితో స్వామిని మనం స్మరించుకుంటూ ఉంటాం అదే మనకి స్వామి ఇచ్చిన పరమ మంత్రం తారక మంత్రం తరింపజేసే మంత్రం అంటే నిరంతరం గురుదేవుణ్ణి మనోవాక్కాయ కర్మలచే మనస్సు ద్వారా వాక్కు ద్వారా కర్మ ద్వారా అంటే చేతల ద్వారా గురుని భజించాలి గురుచిష్టాన్ని భోజించాలి గురువు యొక్క మూర్తినే నిరంతరం ధ్యానం చేయాలి గురు అనే పరమ మంత్రాన్నే జపించాలి అని దీని పరమభావం గురుమూర్తే సదా ధ్యానం గురు సే గుప్పుడూ కళ్ళు మూసుకుంటే స్వామి కనపడాలి సాయి గురు శరణం అనే భావాన్ని త్రికరణ శుద్ధిగా స్వామి పాదాల మీద అర్పించి సర్వస్య శరణాగతి చెందాలి అదే ఈ శ్లోకం యొక్క భావం అంతకంటే ముందు శివుడే గురువు పరమ గురువు ఎవరైనా ఉంటే సాక్షాత్తు సదాశివుడే అని స్వామి ఇక్కడ పార్వతికి చెప్తున్నారు స్వదేశిర్తనం భవదనం తివస్ కీర్తనం స్వదేశితనం భవేదనంత శివ చింతనం దేశికేంద్ర స్వామి యొక్క నామ సర్వదా కీర్తించడం నాశరహితుడైన పరమశివుని కీర్తనవుతుంది స్వామిని సదా స్మరించడం నీ గురువుని నువ్వు సదా స్మరించడం ఏమిటంటే స్మరించడం అంటే సాక్షాత్తు సదాశివుణ్ణి స్మరించడమే శివాయ గురవే నమ అలా శ్రీ గురుస్వామి యొక్క నామ మంత్రార్థాలని ఎప్పుడు చింతన చేస్తూ ఉంటే ఆ మహేసుని ధ్యానమే అవుతుంది అది అందుకని శివుడికి గురువుకి భేదం లేదు అభేదం అంటే సాక్షాత్తు మన గురువుల్ని స్మరించుకుంటున్నామంటే మనం సాక్షాత్తు సదాశివుణ్ణి స్మరించుకున్నట్టే మరి గురు పాద రేణువు స్వామి అక్కడి నుంచి వెళ్లిపోయినా కూడా స్వామి పదముద్రలు పడ్డ చోట చేయి పెట్టి ఎంతో భక్తితో దండం పెట్టుకుంటాం మనం అవునా కదా స్వామి ఇక్కడి నుంచి నడిచి వెళ్లారు ఇక్కడి నుంచి నడిచి వెళ్లడం వలన స్వామి పద రేణువులు అక్కడ ఉండిపోయాయి అవి మనం తాకితే మన జన్మ తరిస్తుందని భక్తులు ముందుకు వంగి స్వామి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ ప్రాంతాన్ని స్వామి పదముద్రలు పడ్డ ప్రాంతం మనం సత్సంగం చేసేటప్పుడు కూడా స్వామి వస్తారు భావనతో కూర్చుని అక్కడ ఒక కుర్చీ వేసి స్వామి పాదాల దగ్గర ఒక మెత్తని మెత్త వేసి స్వామి వస్తారు స్వామి పదముద్రలు అక్కడ పడతాయని ముందుగానే మెత్తగా ఉండి పూలని అక్కడ ఉంచి ఎంతో భక్తితో స్వామి ముందు కూర్చుని స్వామి అక్కడ ఉన్నారన్న భావనతోనే మనం స్వామి భక్తులందరూ కూడా సత్సంగం జరుపుకుంటూ ఉంటాం ఇది మనందరికి తెలిసిన విషయమే ఆ గురు రజం ఆ పాద రేణు మహత్యం ఏమిటంటే ంత ముమే దేశికులు అంటే ఇక్కడ గురువులు శ్రీ గురుదేవుని యొక్క పాద పరాగ రేణువుల్ని ఒక్కడైనా కూడా ఒక రేణువు నాకేమన్నా దొరుకుతుందేమో అని ఇలా ఇలా అనుకుంటే చాల్టా ఒక పాద రేణువు మన చేతికి అంటితే చాల్ట సంసార సముద్రాన్ని తరింపజేస్తుంటది అట్టి పరమ రక్షకుడైన గురుదేవుణ్ణి నిరంతరం ఉపాసించాలి నిరంతరం ఉపాసించాలి అటువంటి రజో రేణువు యొక్క ప్రభావం ఎంత అని చెప్పలేము పరమశివుడే గురు పద రేణువుల యొక్క ప్రభావం ఎంత నేను చెప్పలేనంటే మనం ఇంకా ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో గురు పాద రేణువుల యొక్క ప్రభావం ఉందో మరి గురువు అనుగ్రహ ప్రభావం అటువంటి గురువు కరుణిస్తే యదనుగ్రహ మాత్రేణ శోకమోహ్య తస్మై శ్రీదేశ నమోస్ పరమాత్మని సకల అనర్ధాలకి కారణమైన సోక మోహాలని నశించడానికి కారణం ఏంటంటే గురుపాదరేణువులే ఏ గురువు యొక్క కరుణా కటాక్ష ప్రసరణ మాత్రం చేత మోహాలు నశిస్తాయో జీవేశ్వరం ఏకత్వంతో జీవుడు దేవుడు అంటే గురువు జీవుడు ఏకత్వంతో కలుగుతుందో అట్టి పరమాత్మ అంటే గురువు సాక్షాత్తు పరమాత్మ స్వరూపం సద్గురుమూర్తికి నమస్కరిస్తున్నాను అంటే మనం ప్రతి క్షణం ప్రయత్నించాల్సింది ఈ దేహాన్ని ఈ దేహంతో ఈ లోకంలో జన్మించినందుకు ప్రతి క్షణం మనం ఎవరిని ఇంప్రెస్ చేయాలి ఎవరి దృష్టి మన వైపు లాక్కునేలా మన ప్రవర్తన ఉండాలి గురువు దృష్టి మన మీద పడేలా మన ప్రవర్తన ఉండాలి లేకపోతే ఆ జన్మ అని ఇక్కడ సాక్షాత్తు సదాశివుడు పార్వతికి చెప్తున్నాడు మరి ఎలా ఉంటుంది ఆ అనుగ్రహం పడితే అనుగ్రహం అవ్యాజమైన కరుణ అపారమైన కరుణ నడిచే కరుణ మూర్తి భవించిన కరుణ జన్మ జన్మల పాపాలు పోగొట్టే కరుణ అటువంటి కరుణని గురువు దగ్గర నుంచి మనం స్వీకరించగలిగితే అటువంటి అర్హత సాధించాలి అది కేవలం సేవ వల్లనే సాధ్యమవుతుంది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు అందుకని స్వామి ప్రతి క్షణం సేవే పరమార్థం ప్రార్థించే పెదవుల సేవ చేసే చేతులు మిన్న అంటారు స్వామి ప్రతి క్షణం స్వామి సేవలో తరించాలి అటువంటి అపార కరుణను చూపగలిగే స్వామికి నేను మనస్ఫూర్తిగా స్త్రీకరణశుద్ధిగా శిరసు వంచి నమస్కరిస్తున్నాను సాక్షాత్తు సాక్షాత్తు ఈశ్వరుడు సంపూర్ణ సాదృశ్యము సంపూర్ణమైన ఉదాహరణ దృశ్యమానంతో నీ ముందు దృశ్యమానమై నీ ముందు నిలబడ్డదే పరబ్రహ్మమూర్తి సాక్షాత్తు గురు స్వరూపం శిష్యుని యొక్క జీవిత సర్వస్వం ఆ గురుదేవుడి సన్నిధానంలో సన్నిధిలో హారతి కర్పూరంలా హరించిపోవాలి అటువంటి గురుదేవుని యొక్క నివాస స్థలము సాక్షాత్తు కాశీ క్షేత్రం ఎక్కడ గురువుంటే అదే కాశీ శ్రీ గురుదేవుని పాద సేవనమే గంగా తీర్థ ఆ గురుదేవుడే ప్రత్యక్షంగా కాసిలో నివసించే పరబ్రహ్మ సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు ఆ గురుదేవుని మంత్ర శ్రవణ మననం మనకి ఖచ్చితంగా ఎటువంటి అనుమానం లేకుండా మోక్షాన్ని కలగజేస్తుంది అదే ప్రణవ ఓంకార సమానం గురునామే ఓంకార సమానం గురునామం చేస్తే చాలు అంటే పవిత్రమైన వారణాసి నివాసం పునీతమైన గంగా తీర్థ స్నానం విశ్వేశ్వరుని దర్శనం తారక మంత్రోపదేశం ఇవన్నీ గురువు సన్నిధిలో మనం ఉండటం వలన లభించే అపూర్వమైన అనితర సాధ్యమైన ప్రయోజనాలు అంటే మనం ప్రశాంతి నిలయానికి వెళ్లి స్వామి సన్నిధిలో ఉంటే ఇటువంటి అద్భుతమైన ఫలితాలని మనం పొందుతున్నాం అన్నమాట వారణాసి నివాసం పునీతమైన గంగాతీర్థ స్నానం విశ్వేశ్వరుని దర్శనం తారక మంత్రోపదేశం ఇవన్నీ కలగలిపి ఇంతటి అపారమైన కరుణని స్వామి మన మీద ప్రసరింపజేస్తున్నారని ఈ శ్లోకంలో భావం సూక్ష్మంగా ఇంతవరకు మనం గురు శుశ్రూష విధానం తెలుసుకున్నాం వాటి ప్రయోజనం కూడా చెప్పుకున్నాం కానీ వేదాంత శాస్త్రాల్లో గురు శుశ్రూష ఎలా ఉందంటే నాలుగు రకాలుగా ఉంటుంది స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష ఆత్మశుశ్రూష శుశ్రూష అనేది నాలుగు రకాలుగా ఉంటుంది స్థాన శుశ్రూష అంటే గురుదేవుల ఆశ్రమం గాని గృహ ఆరామాలు గాని పరిశుద్ధం చేయడం ఎప్పటికప్పుడు వాటిని భద్రంగా పరిశుద్ధం చేసి పరిశుభ్రం చేసి ఏ ప్రదేశాల్లో భక్తులకు జ్ఞానబోధ చేసి పవిత్రుల్ని చేస్తున్నారో భక్తుల్ని ఆ స్థానాల్ని మనం పరిశుభ్రంగా ఉంచాలి ఎప్పటికప్పుడు గురువు గారు ఇక్కడ మనకి బోధ చేయడానికి వస్తారు ఆ స్థానం ఎలా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ పరిశుభ్రతే పరమాత్మ తర్వాత స్వరూపము పరమాత్మ తర్వాత పరిశుభ్రతే పరమాత్మ స్వరూపము రెండోది అంగ శుశ్రూష అంటే దేహమును మాత్రం సేవించటం రక్షించడం మాత్రమే కాదు గురుమూర్తి ఏ తపాలను ఆచరించి ధ్యానాలను ఆచరించి శరీరాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకుంటాడో తానే అంటే భక్తుడు కూడా తన శరీరాన్ని తపస్సు ధ్యానాలతో తేజోవంతంగా నిర్మలంగా చేసుకోవాలి గురువు ఏ సదాశివుడి మీద దృష్టి నిలిపి తన తపస్సుని మరింత తేజవంతం చేసుకుంటారు అదేవిధంగా మనం కూడా మన మనస్సుని గురువు మీద నిలిపి దృష్టి నిలిపి మన శరీరాన్ని మనస్సుని ఆత్మని పరిశుభ్రం చేసుకోవాలి దాన్ని అంగ శుశ్రూష అంటారు ఇక భావ శుశ్రూష గురువే తల్లి తండ్రి సమస్తం ఆయనే అని భావించటం గురువే తల్లి గురువే తండ్రి గురువే దైవం సర్వస్య శరణాగతి స్వామి అన్ని నువ్వే జన్మనిచ్చినది తల్లిదండ్రులు కావచ్చు నన్ను భూమి మీద పడేసింది తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళు కారణం కావచ్చు జన్మకి కాని నాకు మాత్రం తల్లి తండ్రి గురువు అన్ని నువ్వే నిర్గుణ పరబ్రహ్మతత్వం అయిన నువ్వే సగుణ స్వరూపమై మా ముందుకొచ్చి నిలబడ్డావు అలా భావించడమే భావ యద్భావం తద్భవతి ఎప్పుడైతే భావంతో మీరు నిరంతరం వెలిగిపోతూ ఉన్నారో ఉంటారో లోపల చింతన చేస్తూ ఉంటారో దాన్ని భావ అంటారు స్వామి భక్తులు కూడా హారతిలో మాతపిత గురుదైవము అని పాడుతూ ఉంటారు కదా దీన్నే భావ శుశ్రూష అంటారు నాలుగోది ఆత్మ శుశ్రూష ఇందాక మనం చెప్పుకున్నట్టు గురువుకి ఇష్టమైన పదార్థాలు గురువుకి ఇష్టమైన సేవ అడక్కుండానే పరిగెత్తుకుంటూ తీసుకెళ్లి ఇవ్వడం గురుదేవుడు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా స్వస్వరూప స్థితిలో నిల్చి పరిసర ప్రాంతాల యొక్క ప్రభావం తన మీద లేకపోయినా ఆయన ఆత్మలో లీనమై ఉన్నా కూడా శిష్యుడు స్వామిని పక్కనే గురుదేవుని పక్కనే కనిపెట్టుకుని ఉండాలి సదా సర్వాత్మ భావంతో పరబ్రహ్మ స్వరూపుడై ఉండాలి ఈ విషయాన్ని దీన్ని ఆత్మశుశ్రూష అంటారు అంటే తనకు తాను నీకు నువ్వు నువ్వు ఆ స్థానంలో ఉంటే ఎలా సేవ చేసుకుంటావు నాకు అన్ని సమయానికి ఏర్పడాలి మా ఆవిడ నాకు అన్ని తెచ్చి పెట్టాలి టైంకి అన్ని సమకూర్చాలి ఆఫీస్కి వెళ్లే ముందు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏ విధంగా మనం ప్రతి క్షణం మనకి ఏ విధంగా జరగాలనుకుంటామో గురువు కూడా ఆ విధంగా జరిగేలా ఒకరు ఒక గురువుని ప్రతి గురువారం నేను సాయిబాబా గుడికి వెళ్తున్నాను స్వామి ఏ గురువారం నేను బుధవారం అక్కడే ఉన్నాను మంగళవారం అక్కడే ఉన్నాను సోమవారం అక్కడే ఉన్నాను గురువారం ఒక్కరోజే వెళ్లడమే శుక్రవారం శనివారం కూడా అక్కడే ఉన్నాను గురువారం వెళ్ళకలేదు ప్రతిరోజు వెళ్ళొచ్చు నేను ప్రతిరోజు అక్కడే ఉన్నాను అక్కడే కాదు అన్ని చోట్ల ఉన్నాను అందుకని ఆత్మ శుశ్రూష అంటే స్వస్వరూప జ్ఞానం కలిగిన గురువుని ప్రతిక్షణం పూజిస్తే మనకి కూడా అటువంటి జ్ఞానం కలుగుతుంది అన్న భావనతో సచ్చింతనతో స్వామికి శుశ్రూష చేస్తే గురుస్వామికి దానిని ఆత్మ శుశ్రూష అంటారు ఓం శ్రీ సాయిరా నీను చును కర్మా ఎవరి కృపా దృక్కులతో తొలగు సకల చిక్కులు ఏ గురునికి మొక్కినా తీరు నన్ని మొక్కులు శరణు సత్య సాయి స్మరణ సత్య సాయి కరుణ సత్య సాయి భవ కరణ సత్య సాయి శరణు సత్య సాయి స్మరణ సత్య సాయి కరుణ సత్య సాయి సత్య సాయి ఎవరి నామ స్మరణ జనన మరణ చక్రహరం ఎవరి నామ శ్రవణం జరామరణ భయహరం ఎవరి నామ స్మరణం జనన మరణ చక్రహరం ఎవరి నామ శ్రవణం జరామయర ఎవరి నామకీర్తన ఆనందం పూర్ణం ఎవరి దివ్య దర్శనం పూర్ణానందం శు సత్యసాయి స్మరణ సత్యసాయి సాయి కరుణ సత్య సాయి సత్య ఎవరి పాద స్పరిశెచే పుడమి ఎవరి హస్త స్పరిశే ధన్వం తరి చెలిమి ఎవరి పాద స్పరిశే పులకించెనుపుడమీ ఎవరి హస్త స్పరిశే ధన్వంతరి చలిమి అక్షరానుభూతులు అనుభవైక వేద్యము అక్షయానుభూతులు अनुभवकू अक्षरार्चन मिनीकू अर्घ्यमू उपाद्यमू शरणु सत्य साई स्मरण सत्य साई करुण सत्य साई भव करण सत्य साई शरणु सत्य साई स्मरण ఓ శ్రీ సాయి రామ్